మూడు వందల పద్నాలుగు దేవదేవం భజే దివ్యప్రభావం ప్రభావం రావణాసురవైరి రగుపుంగవం పుంగవం రాజవర శం అజానుబాహు నీలాబ్రకాయం రాజారి కోదండ రాజీవలోచనం రామచంద్రం నీల జీమూతన్ని పంకజాన వినుత పరమనారాయణం శంకరాార్చితనక శాపదం లంకా విశోషణం లాళిత విభీషణం వెంకటేశం సాధు విభుద <mimitation> వినుతం